మానవ పాపమునకు విమోచనగా కృష్ణ ప్రభువును పరిచయం చేసినప్పుడు ప్రమేషు వధింపబడిన గొర్రెపిల్ల అని చెప్పేశాడు వధింపబడిన గొర్రెపిల్ల అది గొర్రెపిల్ల కాదు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియుశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనత పోస్తోత్రము పొందనర్హుడని కేకల వేసే ప్రత్యేకించి ఇది ఈయన జగత్తు పునాదివే బడక మునుపు వధింపబడిన గొర్రెపిల్ల మనం చదువు చదివామి మాటలు ప్రకటన కన్నా అధ్యాయం ఏందో వచ్చినలో భూనివాసులందరుడు అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జవులను కానీ చెప్పేశాడు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల ప్రభానేష్ కారణమేమంటే పర్వత్మందన్ దేవుడు స్వయంగా తానే నీతికి దుర్నీతికి పోరాటం పెట్టాడు విరోధం పెట్టాడు పెట్టిన దేవుడు రెండూ శఖీగా నిలిచి ఉండలేవు నీతి దుర్నీతి కలిసి జీవించలేవు నీతి దుర్నీతి కలిసి పసుకలేవు నీతికి విరోధంగా దుర్నీతి దుర్నీతికి విరోధంగా నీతి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండిపోతాయి అందువలన వాస్తవానికి ఏం జరిగిందంటే నరుడు పాపం చేసిన మొదటి రోజున ఆది కాండం అధ్యాయం పదిహేనవ వచ్చినలో పనుమందం దేవుడు స్వయంగా తానే నీతిక దుర్నీతికి విరోధం పెట్టాడు క్రీస్తు ప్రభుకు అపవాదికి విరోధం పెట్టాడు విరోధం పెట్టినవాడు దేవుడు ఆది కాండు అధ్యాయం పదిహేనవ వచ్చినలో మరియు మరియు నీకును స్త్రీకి నీకును స్త్రీకి ఆమె సంతానమునకు వైరస్ పెట్టుకుని విరోధం పెట్టవచ్చాను అని చెప్పేశాడు కాబట్టి రెండు ఒకదానికి ఒకటి విరోధ భావాలు కలిగినవి నీతి దుర్నీతి పోషకవు కలిసి నివసించలేవు కలిస్తే కొట్లాడుకుంటాయి కొట్లాడుకుంటాయి నీతికి దుర్నీతికి జరిగే కార్యక్రమం అది కాబట్టి నువ్వు నీతిపక్షంగా నిలిచుంటే హింస పొందేది సహజమైన సమాచారం దుర్నీతి క్రూరత్వం అహిస్తుంటుంది నీతి సహిస్తూ ఉంటుంది నీతికుండ లక్షణం అది నీతి సహిస్తుంటది దుర్నీతి దౌర్జన్యం చేస్తుంటుంది దుర్నీతి దౌర్జన్యం చేస్తుంటుంది దుర్నీతి యొక్క స్వభావము దౌర్జన్యం చేయటం దౌర్జన్యం చేయటం దుర్నీతి యొక్క స్వభావం అందువలన ఒక నువ్వు దౌర్జన్యం చేయడానికి పూనుకుంటే దుర్నీతి పక్షవే కానీ నీతిపక్ష పడవటానికి అవకాశం ఉండదు అందువల్ల బలమంతేవుడు ఏం చేశాడంటే ఆదమ మొదట పాపం చేసిన రోజున మరియు నీకి నీకును స్త్రీకి అపవాది అపవాదికి స్త్రీకి నీ సంతానం వెనకును ఆమె సంతానం వెనకు విరోధం పెట్టవచ్చు తని అన్నాడు దేవుడు పెట్టిన విరోధం ఇది రెండు పసుకే అవకాశాలు ఒకవేళ పసుకుతుందంటే దేవుని యొక్క నిమ్ములు నీతి దుర్నీతి కలిసి నీతి దుర్నీతి కలిసి ఉన్నాయంటే దేవునికి వ్యతిరేక వ్యతిరేక నిలబడి ఉన్నాయన్నమాట విశేషమైన సమాచారం అందువల్ల దేవుడు చేసిన కార్యక్రమం ఇది నీతికి దుర్నీతికి విరోధం మరి నీకును స్త్రీకి నీ సంతానంన్నకును ఆమె సంతానం ఉన్నకును అక్కడ ఆగిపోలా ఆగిపోలా సర్పంతో అహబతో ఆగిపోలా కార్యక్రమం సంతానానికి సంబంధించిన కార్యక్రమం సంతానం కొనసాగించే సంతానం సంతానము తరతరాలు కొనసాగుతుంటాయి ఒక తరానికి సంబంధించిన కార్యక్రమం కాదు కాబట్టి నీతి యొక్క సంతానము కొనసాగుతూ కొనసాగుతుంటుంది దుర్నీతి యొక్క సంతానం ఈ రెండు ఒకచోట కలిసే మధ్య అవకాశం లేని పరిస్థితి కారణం ఏం జరిగిందంటే మొదటి సంఘ సమాచారం జరిగింది రోజు ఇది సమాచారం ఒక తల్లి తండ్రికి ఇద్దరు బిడ్డలు పుట్టారు ఒకే తల్లి తండ్రికి ఇద్దరు బిడ్డలు పుట్టారు వారి మధ్యలో ఆప్యాయత అనురాగము ప్రేమ బాంధవ్యము ఉండాలి ఉండాల్సిన సమాచారం ఒక తల్లి బిడ్డలు ఒక తల్లి తల్లి కన్న కర్మ నుంచి వచ్చిన వారి మధ్యలో రక్త సంబంధం ఉంది రక్తం పంచుకుని పుట్టారు అలాంటి పరిస్థితుల్లో ఒకడు దుర్నీతిపక్షంగా చేరాడు మరో ఈ నీతిపక్షంగా నిలబడ్డాడు కాబట్టి పరిస్థితి కాబట్టి నువ్వు ఎవరిపైనా సరే నువ్వు నీతిపక్షంగా నిలబడితే దుర్నీతి చేత హింసించబట్ట సాధ్యమని సంగ్రహమాచారం కాబట్టి క్రీస్ చేసినందు సద్భక్తితో మృతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదరని దానికి కారణమేది ప్రత్యేకమైన కారణమేది దేవుడు పెట్టిన విరోధం అందువలన క్రీష్ సంఘాల్లో దుర్నీతి సాంగత్యం ఉండకూడదని దేవుని యొక్క నిర్ణయం చేయబడింది ప్రత్యేకించి రెండవ కొరింతి ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చి నీళ్ళు రాబడింది రెండవ కొరింతి ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుండి పశకని సహవాసం లేని శక్తి లేని పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు మీరు అవిశ్వాసు అవిశ్వాసు విద్యోడుగా ఉండకడి అని చెప్పి నీతికి అని చెప్పి మొదటి సమాచారం మీరు అవిశ్వాసంతో విద్యోడుగా ఉండకండి అది జోడ కుదరదు కుదిరేవి జోడా కాదు నీతికి దుర్నీతి ప్రత్యేకించి జోడగా ఉండొద్దు దేనికి దేనికి జోడకలేదు అవిశ్వాసము విశ్వాసం రెండు పెనవేసుకొని ఉండలేవుండలేవు అవిశ్వాసము విశ్వాసము పెనవేసుకొని ఉండలేని పరిస్థితుల్లో ఒకదానికి ఒకటి విరోధంగా నిలిచుంటది నిలిచుంటది ఏదైనా తోటలో జరిగిన దీర్ఘన తోటలో బయట జరిగిన కార్యక్రమం ఇదే అన్నదమ్మరిద్దరు ఒక తల్లి బిడ్డలు ఒక గర్భంలోంచి బయటకు వచ్చిన వారు ఏం జరిగిందంటే చెప్పేశారు గ్రంథం ఒకడు విశ్వాసీ మరొకడు అవిశ్వాసీ సమాచారం అది ఫిబ్రిలకు అధ్యాయంలో నాలుగవ చనం రాబడుంది హెబ్రీలకు పదకొండవ అధ్యాయం నాలుగో వచ్చిన గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం హెబ్రీ పదకొండవ అధ్యాయము నాలుగవ చంలో విశ్వాసమును బట్టి హేబేలు కయ్యన కంటే మరి శ్రేష్టమని బలి దేవుడికి అర్పించని చెప్పాడు విశ్వాసము విశ్వాసం లేని పరిస్థితి అవిశ్వాసంతో బిజ్జోడుగా ఉండకండి ఉండకంటే అవిశ్వాసి అయినవాడు హే కయ్యను విశ్వాసి అయినవాడు హే బేలు రెండు ఇక పసుకట్టిన కార్యక్రమం కార్యక్రమం పసుకట్టడానికి వీల్లేని పరిస్థితి కానీ అందం తెలియజేపండి మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకండి ఎవరు చెప్పారు పరమ నేనే చెప్తున్నా ఈ సమాచారం అన్నాడు అవిశ్వాసు విజోడుగా ఉండకండి కాబట్టి కయ్యను తో హే ఫొసికి ఉండే పరిస్థితి లేకుండా పోయింది విశ్వాసమును బట్టి హేమేళ్ళు కయ్యిన కంటే శ్రేష్టమలి బి దేవునికి అర్పించి అనిపడు వాస్తవ సమాచారం ఏమంటే దేవుడు విశ్వాసాన్ని అంగీకరించేవాడేవాడు దేవునితో నరునికి సంబంధం కలిగి ఉండాలంటే ఒకే మీడియం ఆ మీడియం ఏమంటే విశ్వాసం అనే మీడియంతో దేవునికి మనుషుడికి సహవాసం ఏర్పడుతుంది విశ్వాసం లేకపోతే దేవునికి మనుషుడికి సహవాసం ఏర్పడే అవకాశం లేదు అందువల్ల పదకొండు అధ్యాయం ఆరోవలన ఏం చెప్పాడంటే ఎవ్రీ పదకొండు ఆరులో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం అసాధ్యం విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడైనటం అసాధ్యం కాబట్టి దేవునికి సహవాసం కలిగి ఉండాలంటే విశ్వాసం కావాలి ఆ విశ్వాసం కలిగిన వాడు హేబేలు హేబేలు నువ్వేం దేవునికి అర్పించావు అనేది ప్రాముఖ్యమైన సమాచారం కాదు నువ్వు ఎలాగూ అర్పించావు అనేది ప్రాముఖ్యమైన సమాచారం కయ్యను దేవునికి అర్పణ తెచ్చిన దేవునికి అర్పణ తెచ్చిన తన వ్యవసాయదారుడు సేద్యం చేసేవాడు సేద్యం చేసేవాడు కాబట్టి వ్యవసాయ పంట ఉంది ఆ పంటలో భాగం తీసుకొచ్చాడు దేవుడికి అనిపించాడు గ్రంథమేమందంటే విశ్వాసానికి సంబంధించి కాదాడు విశ్వాసము సత్క్రియ చేసేది విశ్వాసము నీ విశ్వాసం అంటే సత్క్రియ చేస్తుంది సత్క్రి చేయని విశ్వాసం సత్క్రి చేయని విశ్వాసం అని పెడతాం అని పడుతుంది కాబట్టి విశ్వాసానికి సత్క్రి అనేది జతకూడితేనే అది అంగీకరించబడే కార్యక్రమం అవుతుంది తీతి అధ్యాయం ఎనిమిదవ వచ్చిన రోడు ఉంది తీతి అధ్యాయం ఎనిమిదవ వచ్చిన గ్రంథం అంటుంది ఈ మాట నమ్మదగినది మరి జాత గుర్తు పెట్టుకోండి ఈ మాట నమ్మదగినది కనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచి వారు సత్క్రిలు శ్రద్ధగా చేస్తుండాలి అది సమాచారం ఈ మాట నమ్మదగిన మాట ఈ మాట నమ్మదగినది ఏదనగా దేవునందు విశ్వాసం ఉంచి సత్క్రియలు శ్రద్ధగా చేస్తుంటారు సత్క్రియ లేని లేని విశ్వాసము అంగీకరించబడే కార్యక్రమం విశ్వాసం ఉంటే సత్క్రియ ఉంటుంది విశ్వాసము సత్క్రియ అనేది ఒకదాన్ని విడదీయలేని పరిస్థితి అందువలన ఏం చేశాడంటే విశ్వాసమును బట్టి హేబెరు కయ్యని కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు అన్నాడు విశ్వాసమును బట్టి సత్క్రియ చేశాడు అన్నాడు విశ్వాసం లేనివాడు సత్క్రియ చేయలేడు ఇది మతం కాదు ఒక దేవుడు అది ఆదు నుంచి మత వ్యవస్థను అంగీకరించిన వాడు కాదు ఆదు నుంచి మత వ్యవస్థను అంగీకరించిన వాడు కాదు కాబట్టి ఆదిలో ఏం జరిగిందంటే ఒక మతం లాంటి పరిస్థితుల్లో దేవునికి మనం ఏదో నర్పించాలి కదా అనే ఉద్దేశంతో కయ్య నేం చేశాడు అంటే తన పల్లం పంటలో భాగం తీసుకొచ్చాడు నువ్వు విశ్వాసంతో చేశావు కార్యక్రమం విశ్వాసం చేసేది సత్క్రియ ఉంటుంది కాబట్టి గ్రంథం ఏం చెప్పిందంటే నువ్వు సత్క్రియ చేసిన ఎడ తలనెత్తి కొనవా హేబల్తో కయ్యంతో దేవుడు మాట్లాడిన సమాచారం సత్క్రియ చేస్తే తలెత్తుకోవచ్చు సత్క్రియ చేయని ఎడల పాపం నీ వాకి పొంచిన్నది అని చెప్పేశాడు పాపానికి నీ మీద ఆశ కలుగుద్ది వాంచ కలుగుద్ది దీని మీద పాపానికి వాంచ పాపానికి వాంచ కాబట్టి పాపమునికి వాంచ కలిగిన వాడు పాపం సమాజ ఉంటాడు పరిస్థితి అయితే సమాజం అందువల్ల ఏం జరిగిందంటే సత్క్రియ చేస్తే తలనెత్తుకునేవాడే సత్క్రియ చేయలేదంటే విశ్వాసంతో చేయలేదు విశ్వాసంతో చేయలేని కార్యక్రమం మత సంబంధమైన కార్యక్రమం దేవునికి ఇచ్చేది విశ్వాసం అక్కడిని చేసేది మత సంబంధమైన కార్యక్రమం కానీ విశ్వాస సంబంధమైన కార్యక్రమం కా దేవుడు కోరుకున్నది విశ్వాసం నీకు నాకు కాంధవ్యం కలిగి నీకు విశ్వాసం ఉండాలి నా విశ్వాసం కలిగి కలగకపోతే నీ అవసరం లేదు విశ్వాసం చేసే కార్యక్రమం అవసరం లేదు విశ్వాసంతో చేసే దేన్ని అంగీకరించింది దేవు దేవునికి ఉండే హక్కు అది దేవుడు ఇలాగ తన హక్కును డిమాండ్ చేస్తుంటాడు నేను విశ్వాసాన్ని అంగీకరిస్తాను విశ్వాసాన్ని సత్క్రియగా పరిగణిస్తాను అని చెప్పేసి ప్రత్యేక దేవుడు అందుకు ఏం చేశాడు అంటే హే బేలు కయ్యిని కంటే శ్రేష్టమైన బలిని దేవుడికి కల్పించాడు దేని కనిపింది శ్రేష్టమైన బలి ఎలాగ్యింది విశ్వాసాన్ని బట్టి జరిగితే ఏంది సత్క్రియ చేసిన కనుక వాళ్ళు అంగీకరించబడితే దేవుడు కోరుకునే సత్క్రియ నీ విశ్వాసంతో చేసే క్రియలు సత్క్రియలై ఉంటాయి దేవుడు చెప్పాడు నేను సంసరించబోతున్నా ఆయన మాట్లాడిన మాటలు గౌరవిస్తాను విధే చూపిస్తాను అనేది స్వభావం దేవుడు మనుషుల దగ్గర కోరుకున్న విశేషమైన సమాచారం ఏంటిది ఆయన చెప్పాడు నేను చేస్తున్నా అంత సమాచారం కాబట్టి విశ్వాసం ఇవ్వట్టి హే వేలు కయ్యిని కంటే శ్రేషమైన వేలు అర్పించాడు నీతికి దుర్నీతికి పోరాటం ప్రారంభమైంది దేవుడు కయ్యిన్ని కయ్యిన్ని అర్పణ అంగీకరించలేదు విశ్వాసంతో చేయలేదు కాబట్టి అర్పించలేదు నువ్వు మత సంబంధమైన కార్యక్రమాన్ని లాగని చేశావు అంగీకరించి నీ మతం నాకు అవసరం లేదు నాకు విశ్వాసం కావాలి ఈ రోజున మత సంబంధమైన కార్యక్రమాలు లోకంలో అనేకమైన అనేకమైన మత సంబంధమైన కార్యక్రమాలు దేవునికి అంగీకరమైన కార్యక్రమం కాదు నువ్వు విశ్వాసంతో చేస్తే నేను చెప్పాను విన్నావు అంతే సమాచాను నేను నా చేయమన్నాను అంతే సమాచారం దేవుడి కావాల్సిన కార్యక్రమం విశ్వాసం అని బట్టి దేవుడు అంగీకరించే కార్యక్రమం కాబట్టి ఒక నీతి అన్నాడు రెండవ దుర్నీతి అన్నాడు ఆ రెంట్కి పసుకం కలిసి నడవలేవు పొలంలో తమ్ముడు కనపడ్డాడంట పొలంలో తమ్ముడు కనపడితే ద్వేషంతో రగిలిపోయిన అన్న వాడిని అంగి కిల్చాడు నన్ను అంగి కిల్చలేదు ద్వేషంతో రగిలిపోయినన్న దుర్నీతితో రగిలిపోయినన్నా చూశాడు తమ్ముడిని ఒక నరహంతకుడుగా తమ్ముడు చూశాడు నరహంతుకుడుగా మారిపోయాడు నరహంతకుడుగా మారిపోయాడు ద్వేషంతో రగిలిపోయాడు రగిలిపోయాడు ద్వేషం అనేది అంగీకరించే కార్యక్రమం కాదు మధ్యలో ద్వేషం నరహత్యన్న దేవునికి ఒక్కటే ఒకటే ఒక ఈ రోజున ద్వేషం నరహత్య చేయకపోవచ్చు ద్వేషంతో రగిలిపోతుంటే నువ్వు నరహంతకుడవు దుర్నీతి పరడం నువ్వు ద్వేషంతో రగిలిపోవడానికి వీలలేదు మాస్టర్ అని మొదట యోహన్ పత్రికలో మూడో అధ్యాయం పదిహేనవ వచ్చిన సమాచారం రాబడి ఉంది మొదటి యోహన్ పత్రిక మూడో అధ్యాయం పదిహేనవ వచ్చినలో తన సహోదరుని ద్వేషించువాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు నరహంతకుడు నరహంతకుడు ఈ రోజున కయ్యూన్లు చాలా మంది ఉంటారు సమాజంలో కయ్యిన్లు ఉంటారు ఎవరి కయ్యీను అంటే సహోదరుని ద్వేషించే కయ్యేను సహోదరుని ద్వేషించే హక్కు లేదు ఎవరికి ఎవరికి హక్కు లేదు అందువల్ల గ్రంథం తెలియజేసి విశేషమైన సమాచారం మనం జాతీగా ఆలోచించాల్సిన సమాచారం మొదటి యోహన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన సమాచారం రాబడి మొదటి ఆహాన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినలో మనము కయ్యన వంటి వారి మైండ్ రాదు సమాచారం మనము కయ్యిన వంటి వారి మైండ్ రాదు వాడు దృష్టిని సంబంధి అసమాట సాతాన్ సంబంధి దృష్టిని సంబంధి సాతాన్ సంబంధి అతడు తన సహోదరుని చంపాడు ఎందుకు చంపాడు అంటూ చెప్పాడు తన క్రియలు చెడ్డబియు తన సహోదరు క్రియలు నీతి కలిగినాయి ఎన్నొందునే కదా అని చెప్పేసారు ప్రత్యేక ఘర్షణ సంఘర్షణ నీతికి దుర్నీతికి పోరాటం జరుగుతున్న ఈ పోరాటంలో క్రిస్ దేశను ఉద్దేశించి వాళ్ళందరూ హింస పొందుతారు ఇది విశేషమైన సమాచారం విశ్వాసిగా నీతిగా నీతిమంతుడిగా దేవుడు ఆదు నుండి విశ్వాసాన్ని నీతిగా పరిగణించే పరిగణ పరిగణించే విధానాన్ని కరిగొన్నాడు విశ్వాసాన్ని నీతిగా పరిగణించేది దేవునికి ఏర్పాటు నువ్వు నీతిమంతుడు నువ్వు క్రియలు చేసేదో నీతిమంత్రు అయిన కార్యక్రమం కాదు విశ్వాసం ద్వారా మనుషులు నీతిమంత్రిగా తీర్చిపెడే ప్రత్యేకమైన ఏర్పాట్లు దేవుడు నేడు కలిగి ఉన్నాడు మంచి మనం కయ్యిన వంటి వారమేడు రాదు వాడు దృష్టిని సంబంధి కాబట్టి దృష్టిని సంబంధి దేవుని సంబంధి మధ్యలో సంఘర్షణ పొలంలో కనబడ్డాడు తమ్ముడి మీద పగబట్టి ప్రేమించి ఆదరించి కాపాడి హత్తుకొని అభిమించవలసిన జీవించ జీవితం కలిగిన వాడైన కయ్యను తమ్ముడి మీద పగబట్టి ద్వేషించి చంపటానికి పోయాడు సంఘర్షణ ఎందుకు చంపాడు అని అడిగితే పరిశుద్ధాత్మ ప్రశ్న వేసి జవాబు చెప్తున్నాడు తన క్రియలు చెడ్డబియు అతని సహోదర క్రియలు నీతి గలబు అయ్యనుందనే కదా అని చెప్పేశాడు నీ క్రియలు విశ్వాసపు క్రియలైతే అవి నీతిగా పరిగణించబడుతుంటాయి నీ క్రియలు నీతి విశ్వాస సంబంధమైన క్రియలు కాకపోతే భక్తిగా ఉన్న మత మతస్థితి సంబంధమైన కార్యక్రమాలు జరిగిస్తున్నా దేవుడు అంగీకరించే ప్రసక్తే లేదు మంచి మతాన్ని దేవుడు అంగీకరించడానికి ఆలోచన చేయటల్లా ఒకవేళ కయ్యేను దేవునికి అనుకూలమైన మతాన్ని మలుచుకోవాలని ఆలోచన చేసే దేవుడు అంటున్నా నాకు అవసరం లేదు నాకు మతం కాదు కావాల్సింది నీ విశ్వాసపు క్రియ సత్క్రియ కావాలి నామా నేను చే మాట చెప్పాను వీళ్ళు విదేశం విదేశించే మనిషి కావా నాకు ఆ దేవుడు కారుకున్న కార్యక్రమం అలాగూ నేను నిన్ను నిన్నడిస్తే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించితే నీ గతి అదే అదే గతి అన్న తమ్ముని చంపేశాడంట జడ్జి వచ్చేశాడు కిందికి వచ్చేశాడు జడ్జి దగ్గర వచ్చి అడిగేస్తున్నాడా తమ్ముడా ఏమైనా ఎక్కడా అని అడిగాడు తన స్వభావం అబద్ధికుడు తన బావు స్వభావం కాబట్టి తన తండ్రి అబద్ధికుడు కనుక అబద్ధమైన అబద్ధాలు మాట్లాడటం మొదటి చేశాడు మొదటి మంది యహోంశు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నలభై నాలుగు వచ్చిన రాబడు యహోంశు వార్త అధ్యాయం నలభై నాలుగు వచ్చినలో అపవాదులని గురించి సమాచారం తెలియజేయబడింది మీరు మీరు మీ తండ్రి మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు సంబంధించి చెప్పేశాడు మీ తండ్రి దురాశలో నెరవేర్చుకుని కోరుచున్నారు వాడి ఆదునని నరహంత కూడా అయ్యింది సత్యం అని వాడు కాదు వాళ్ళు సత్యమే లేదు ఆడు అబద్ధమాడున్నప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడుతుంటాడు ఆడ అబద్ధికుడును అబద్ధమునకు జనకుండా ఉన్నాడు అని చెప్పేశాడు తండ్రి యొక్క స్వభావం అది దుష్టిని సంబంధి హే కయ్యను కయ్యను దుష్టిని సంబంధి అయ్యి తండ్రి స్వభావం కలిగిన వాడు అన్నాడు తండ్రి స్వభావం ఏమిటి అబద్ధాలు ఆడటం అబద్ధాలు ఆడటం అబద్ధికుడు అబద్ధం మనకు జనకుడు జనకుడు తండ్రి అన్నమాట అబద్ధం మనకు కనుక హేమేలు తమకు కయ్యని నీ తండ్రి తమ్ముడా నీ హేమేలు ఎక్కడా నీకు తెలియదా నువ్వు ఎరగవా చంపింది నీ చేతులు పగబట్టింది నీ హృదయం ప్రతీకారం తెచ్చుకున్నది నీవు నీకు తెరగ ఎరగవా నేను ఎరగను అన్నాడు ఎరగనని ఎందుకన్నాడు మా నాయన స్వభావం ఇదే అబద్ధం అంటాం నాయన స్వభావం కాబట్టి నేను కూడా అబద్ధం ఆడతాను అబద్ధం ఆడతాను అందువల్ల మరమంత దేవుడు అబద్ధికులను తన ఇంట్లోకి రానీయుడు రానీడు దేవుని ఇంట్లోకి రావాలంటూ నువ్వు అబద్ధాలు మానుకోవాలా అబద్ధాలు మానుకోవాలా ప్రకటన గ్రంథంలో అబద్ధికులు అందరూ బలుచుంటారని చెప్పిన సమాచారం తెలియజేస్తున్నాడు ఇంట్లోకి రానీయుడు అంట ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదోవారును పెరిగివారు అవిశ్వాసులను అవిశ్వాసులను అసహ్యంతులను అసహ్యులను అర్హంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్దికులందరూ అగ్ని గంధకములతో మండి గుండెంలో పాల్పొందుదురు ఇది రెండో మరణం కాదని సమాచారం ఇరవై అధ్యాయంలో ఈ సమాచారం రాబోసాం అప్పుడు కుక్కలు మాంత్రికులు సమాచారం అక్షల వచ్చిన పదమూడు అవసరాల సమాచారం ఇరవై రెండు కుక్కలను మాంత్రికులను వ్యభిచారణను నరహంతకులను విగ్రహరాధకులను అబద్ధాన్ని ప్రేమించి జరిగించే ప్రతి వాడు వెళ్తూ ఉంటారు నువ్వు బయట ఉండాల్సిందే లోనకు రావడానికి లేదని చెప్పేశాడు అబద్ధాన్ని ప్రేమించి జరిగించే ప్రతివాడు దేవులు సమకుల ఉండటానికి వీలుండదు వీలుండదు నువ్వే ఘోరమైన పాపం చేయలేదనుకోవచ్చు అబద్ధం మాడుతున్నావా అబద్ధమాట నీవు దేవుని సమ్ముఖానికి రావడానికి వీలుండదు వీలుండదు బయట ఉండాల్సిన కార్యక్రమం పరిస్థితి అందువల్ల అబద్ధికుడు ఎవరు నేను ఎరగను నువ్వు ఎరగవా నీ తమ్ముడిని పొలంలో కలుపు కలుసుకున్నటప్పుడు అతని మీద పడి చంపింది నువే కదా అని వెరగవా నేను ఎరుగను నా తమ్ముడికి నేను కావాలి వాడినా అనిషాడు దేవుడు అంతకంటే మహాజ్ఞాని అయి దగ్గరకు వచ్చి అరేబాయ్ నువ్వు ప్రక్కన నిలబడి ఉన్నావు కూర్చొని నీ ప్రక్క నీ తమ్ముని యొక్క శవము రక్తంతో రుక్తపెల్లయి మునిగిపోయింది ఆ రక్తము యొక్క స్వరం మాట్లాడింది నాతో నువ్వు మాట్లాడక్కర్లేదు నాకు నువ్వు నో నేను నిన్న ను సమాచారం నాకు నాక్కర్లేదు నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరం మాట్లాడింది నాతో రక్తం యొక్క స్వరం మాట్లాడింది ఎవరు మాట్లాడిందో నిజంగా నాకు తెలియదు రక్తం యొక్క స్వరము మాట్లాడుతూ ఉంటుంది ఈ రోజుల్లో కాబట్టి అన్యాయం సహించిన వాడు దేవుని పక్షిగా నిలిచిన వారు వారి రక్తం యొక్క స్వరానికి విలువ ఉంది విలువది రక్తానికి విలువంది విలువది ఆ రక్తంలో ప్రత్యేకత ఆ రక్తము మాట్లాడే రక్తం న్యాయం కొరకు డిమాండ్ చేసే రక్తం ప్రత్యేకమైన సమాచారం ప్రకటన గ్రంథము ఆరు అధ్యాయం పదవ వచ్చలే సమాచారం రాబడుంది ప్రకటన గ్రంథం ఆరు అధ్యాయము పదవక్షణంలో నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక మా రక్తమును గుర్చి భోనివాసులు తీర్పు తెరుచుకుందు అని కేకలు మా రక్తం యొక్క స్వరం మాట్లాడో విశేషమైన కాబట్టి రక్తములో ఉండే నీ రక్తం నీతితో కూడిన రక్తము విశ్వాసంతో కూడిన రక్తము సజీవమైన రక్తం మాట్లాడగల రక్తం అది రక్తం అది నీకు నీ మన్ని ఏ రక్తం ప్రవహిస్తుందో నాకు నిజంగా తెలియదు తెలియదు విశ్వాసి దేహంలో మాట్లాడే రక్తం ప్రవహిస్తూ ఉంది మాట్లాడే రక్తం ప్రవహిస్తూ ఉంది నీ తమ్ముని యొక్క స్వరం రక్తం యొక్క నాకు మొరుపెడుతోంది నా వింటున్నా అన్నాడు నీకు వినబడలేదా నువ్వు ప్రక్కనే కదా నిలబడి ఉన్నావు నీ తమ్ముని చంపేసి ప్రక్కన నిలబడి ఉన్నావు నీకు రక్తం స్వరం స్వరూ వినబడలేదా నీ తమ్ముని స్వరం నువ్వు వినకడకపోతే అతను రక్తం యొక్క విన్నా నేను నీతికి దుర్నీతికి జరిగే పోరాటంలో నీ రక్తం యొక్క విలువెంతో నీకు తెలియపోవటం దురదృదృష్కరం నీ రక్తం విలువ అది క్రీష్ బాబు రక్తంతో మిళితమై నీవు క్రీస్తులోనికి ఆయన మరణంలోనికి బాప్తి పొందిన రోజున క్రీష్ బాబు రక్తంతో నీ రక్తము మిళితమై ఆయన రక్తము నీలో ప్రవహిస్తూ ఉండేటప్పుడు నీలో నీరు నుండే రక్తం యొక్క స్వరము నీకు తెలియపోతే బుద్ధు నిష్కర్మం విశ్వాసం యొక్క రక్త నీ తమ్ముని యొక్క రక్తమేక స్వరమైన పడింది నాకు నువ్వు చేసిన పనేంటి అని అడిగాడు ఇప్పుడైనా ఒప్పుకుంటాడే పాపాన్ని ఒప్పుకుంటాడేమో కనిక్రిస్తం అని ఆలోచన చేసి పరమదేవుడు మనుషులకు తరుణాలు అనుకరిస్తుంటాడు ప్రతి వారికి అనుగ్రహించే తరుణం నువ్వు మారు మనసు పొందుతావేమో నీ మనసును మార్చుకుంటావేమో నీ జీవన శైలిని ఆలోచన ఆలోచన సరళిని మార్చుకుంటామని ఉద్దేశించి వరం దేవుడు రకరకాలైన అవకాశాలు మనుషులు కల్పిస్తుంటాడు కయ్యినికి కల్పించాడు ఈ రకంగా నీకు ఒక తరుణం ఏం చేశావు ఇప్పుడు అయా నేను నేరం చేశానండి కనికరిస్తాను దేవుడు నేరం వాడిని అంగీకరించితే కనికరించే పరిస్థితి దేవుడి గ్రంథం అని విశేషమైన సంగతి మొదటి రాజుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో మనుషులు మారు మనిషి పొందితే దేవుడు దానికి ఇచ్చే విలువ అంత ఎంతని కా చెప్పడానికి వీలుండదు మొదటి రాజుల గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయం సమాచారం రాబడింది ఇరవై అధ్యాయం ఇరవై మూడవ నుండి గ్రంథ గ్రంథం అయినా తేల్చదుతున్నా మరియు ఇరవై మూడో వచ్చిందండి మరియు యజుబేలు గురించి ఉహావాసినే మనగా యజబేలు ప్రాకారం వద్ద ఎజరేలు ప్రాకారమున వద్ద కుక్కలు యజబేలను తినను పట్టణ ముందు చొచ్చు అహాముకు సంబంధికులు కుక్కలు తినివేయను బయట భూమిలో చొచ్చు వారిని ఆకాశపక్షులు తినివేయను చెప్పాను తన భార్యైన యజబేరు ప్రేరేపణ చేత హోవా దృష్టికి కీడిచే తనుతో నమ్ముకున్న యాహాబం అంటే ఎవడున లేడు అన్నాడు ఇస్రాయేల్ ఎదుట నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన అమౌర్యల రీతిగా విగ్రహములు పెట్టుకొని అతడు బహుహేయంగా ప్రవర్తించను ఆహా మాటలు విని వస్త్రము చింపుకొని గోని కట్టుకొని విశ్వాసం పరుండి ఉండగా ఎహోవా చూచి హేర్య తె ఇలాగన్నాడు నువ్వు చూసావు అదేమైందో నా మాట విని భయపడి మారు మనిషి పొంది గుని పట్టు మీద కూర్చున్నాడు రాజుగారు కాబట్టి నేనేం చెబుతున్నాడు కనికలిస్తాను కనికలిస్తాను కాబట్టి మారు మనిషి పొందటానికి దేవుడు ప్రతి మనిషికి అవకాశం ఇస్తాడు ఆదాముకి అవకాశం ఇచ్చాడు కాదా దాదాముకి అవకాశం ఇచ్చాడు మారు మనిషి పొందుతాయి ఆదామికి ఏమన్నా అవకాశం ఇచ్చాడంటే చెప్పేశాడు ఆదాంతో చేసిన దేవుడు తెలిసింది సమాచారం ఇది ఏమన్నాడు అంటే నీవు ఆదాము నీవెక్కడా ఎక్కడా అన్నాడు ఎక్కడనే నేను అడిగిన దేవుడు అడిగినప్పుడు అడ్రస్ తెలియక అడగల అంట అడ్రస్ తెలియని వాడుక ఆదాము నిర్మించి తోటలో నిలిపిసేసి ఉంచేసి చేసిన వాడు ఆయనే నీ తోటలో ఉన్నటు పెద్ద విశేషమైన అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు నాకు నువ్వెక్కడా నీ పరిస్థితి ఏంటి అయ్యా నీ మాట విని అవిధే ఉన్నాయి హాపు చేశాను అని ఒప్పుకుంటే దేవుడు ఆ మనిషికి మారు మనిషి పొందడానికి అవకాశం కల్పించాడు కయ్యనుకు అవకాశం కల్పించాడు పరమాందం దేవుడు కయ్యను పిలిచినప్పుడు నీ తమ్ముడని హేమేలు ఎక్కడా అంటే ఆయా దౌర్భాగ్యండి ద్వేషంతో మండిపడి నా తమ్ముని కొట్టతే చనిపోయాడు నాయన అని నాకు తెలియదు పరిస్థితి కాబట్టి ఎలాంటి దుర్మార్గునికైనా దేవుడు అవకాశం కల్పించి ఒక విశేషమైన సమాచారం నేను అడుగుతుంటే నువ్వు ఎక్కడా నువ్వేంటి పరిస్థితి నీ పరిస్థితి ఏదో కలుసుకుని తెలుసుకుంటూ కలుపుకుంటే ఆలోచన చేసి నేను అవిధేయుడును అని ఆహాములాగా ఆహాము లాంటి దుర్మార్గుడెవడు లేడు వాస్తవానికి మాట్లాడటానికి వస్తే తన భార్య మాట విని తన భార్య యజుబేల్ ప్రేరేపణ చేత యహవ దృష్టికి కీడి చేయుటకు తన్ను తాను అమ్మివేల్చుకున్నవాడు తన భార్య ప్రేరేపణ చేత కీడి చేయటానికి అమ్మివేల్చుకున్న హాబు దుర్మార్గుడు హేయమైన క్రియలు జరిగించిన వాడు అయినా దేవుడు మాట విని భయపడి వినయంగా ప్రవర్తిస్తూ వారు పొందాడు అంట కాబట్టి మారు పొందే అవకాశం ప్రతివాడికి అనుగ్రహిస్తాడు దేవుడు కయ్యను అనుగ్రహించే ఛాన్స్ య్యను నీ తమ్ముడని హేళెక్కడ అని అడిగాడు అది మారు మనసు పొందడానికి దేవుడు అతను కనుగొనిచ్చి విశేషమైన అవకాశం మారు మనసు పొందే అవకాశాన్ని పోగొట్టుకున్న దౌర్భాగ్యుడు కయ్యేను కాబట్టి ఏం చేశాడు అంటే చెప్పేశాడు అయినా నేను ఎరగను నేనే నా తమ్ముడు ఏంటి అడుగు దేవుడి మీద దండోరం చేయటం మొదలెట్టేశాడు ఆల్ రైట్ నేను క్షమాపేక్షబట్టని ఆలోచన చేసినా క్షమించబడ్డే క్షమించబడ్డే పరిస్థితి నీకు లేదు మాస్వానికి కాబట్టి విశ్వాసైన ప్రతి ఒని మాట మీనే ప్రతి వాడికి ఒక అవకాశం నీకు ఒక అవకాశం ఈ రోజున మారు మనసు పొందటానికి అవకాశం ఉండేవాడు అనిపించేది దుర్నీతి పక్షంగా నిలిచి నీతితో పోరాడే మనసు కలిగిన నీకు దేవుడల గురించి ఒక విశేషమైన అవకాశం మార్చుకో జీవితాన్ని ఆహాబు లాంటి దుర్మార్గుడు కాదు నీవు ఆహాబు మహాగోప దుర్మార్గుడు దుర్మార్గుడు ఇస్రాలు రాజయ్యుండి ఎద్బేల కుమార్తెను వివాహం చేసుకొని ఆ దేశం నుంచి నాలుగు వందల మంది ప్రవక్తల్ని కట్నంగా తెచ్చుకొని యహోవ దేశాన్ని బయలుదేవత దేశంగా మార్చి బయలుదేవత ప్రజలను ప్రవక్తలు పోషించుతూ దేవుని దేవుని ప్రవక్తలను హతం చేసిన ఆ ప్రభుత్వం చేసినవాడు ఆహా అలాంటి ఆహాముకు కూడా పరమదేవుడు అవకాశం ఇచ్చి నీకు ఇది ఒక అవకాశం ఆహాబూ చెప్పాల్సిన సందేశం ఏం జరగబోతుందో నీ భార్య నేజిమల్ని కుక్కలు తినేస్తాయి కుక్కలు తినేస్తాయి రాణి రాజ్యాన్ని ఏలిన దాన్ని ఏం చేతి పెట్టే గతి కూడా ఉండదు కుక్కలు నీ కుమార్లు రాజకుమారులు రాజకుమారులు ఊర్లో తెచ్చిపోతే కుక్కలు తినేస్తాయి బయట చనిపోతే ఆకాశపక్షులు తినేస్తాయని దేవుడు చెప్పిన మాట విని భయపడి మారు మనిషి పొంది గుని పట్టుకట్టుకుని కూర్చుండి వినయంగా ప్రవర్తించడం దేవుడు చూసి చూశావు కదా అతడు నా మాట విని మారు మనసు పొందాడు కనికెడిస్తా నేను అన్నాడు దేవుడు ప్రతివానికి అవకాశం అనుగురించే ఒక విశేషమైన కార్యక్రమం ఇది నువ్వే విషయంలో దోషారోపణ దోష దోషమై ఉన్నావో నీ మనసాక్షి దేని మీద నీకు దోషారోపణ చేస్తున్నావు దాని విషయంలో మారు మనసు దేవుడు నీకు అనుగురించే ఒక సదావకాశం చెప్పారు సమాచారం కాబట్టి నేను రెండు సంకం చెప్పాను మీకు ఇప్పుడు విశ్వాసిలో కృష్ణ చేసినందు జీవించే మనుషుల యొక్క ఆ రక్తంలో కృష్ణ ప్రభు రక్తము మెడి మేడి బెళ్ళి చేయబడి నీ రక్తము పలుకుతుంది పలుకుతుంది మాట్లాడుతుంది కేమెల్ రక్తము భూమిలో పడి ప్రారంభం చేసిందంట ఏమని ప్రార్థం చేసిందో నాకు తెలియదు వాస్తవానికి అది పలికిందని గ్రంథం తెలియజేసింది ఎబ్రియల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచ్చిన రవండి చదువుతాం ఎబ్రికు పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదివితే ఇప్పుడైతే అనే కానీ ప్రారంభమవుతుంది ఇప్పుడైతే ఇప్పుడైతే కొండకును జీవముల దేవుని అంటే కృష్ణవు సంఘానికి హేమేల కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తంతు మీరు వచ్చిన్నారు హేమే రక్తం మాట్లాడింది హతసాక్షుల రక్తము మాట్లాడింది కృష్ణవు రక్తం మాట్లాడుతూనే ఉంది మాట్లాడుతూనే ఉంది నీలో ప్రవహించే రక్తము సజీవమైన రక్తం కృష్ణోభ రక్తం అందువలన నిలబడిన రక్తం మాట్లాడిందంట ఏమన్నా మాట్లాడిందో నాకు తెలియదు ఏ కంటే శ్రేష్ఠమగా పలుకు ప్రోక్షణ రక్తం కృష్ణోభవార్థి ఆ రక్త ప్రోక్షణ వలన నిలబడే నీకు నిరీక్షణ ఉంది అనుమల్ దేవుని యొక్క కృపా అందువలన ఏం జరుగుతుందంటే నీతికి దుర్నీతికి జరిగే సంఘర్షణలో నీతి బాధింపబడుతుంది దుర్నీతి బాధిస్తూ ఉంటుంది బాధిస్తూ ఉంటుంది హేవేలు పక్షాలు వేరైపోయాయి ఒకటి నీతిపక్షంగాను మరొకటి దుర్నీతిపక్షం జరిగింది అన్నతమ్లైన నీతి దుర్నీతులు పసుకో కనుక సంఘర్షణలో ఉండి ఒకదాన్ని ఒకటి చంపేయటం జరిగేసింది అందువలన నీతి బాధింపబడుతుంది సముక్త బ్రతుకు ఉద్దేశించి వారు హింస పొందుతురనే ఒక నిశేషేషమైన కార్యక్రమం దేవుని గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం అంటుంది అప్పుడు క్రైన్తో మాట్లాడాడు నీకు ఓ ఛాన్స్ ఇప్పుడు మారు అవకాశం ప్రతివాడికి అవకాశం ఇస్తేనే ఉన్నా దానికి అవకాశం ఇచ్చాను మారు మనసు పొందడానికి మారు మనసు పందలా నీకు ఒక అవకాశం ఇచ్చాను మీ ఇచ్చినట్టు నీకు అవకాశం ఇచ్చాను మారు మనసు పొందలా తరతరములుగా అప్పవాది సంబంధులందరికీ దేవుడు ఒక అవకాశం అనుగ్రహిస్తూ మారు మనసు పొందే దానికి ఆఖరికి ప్రభాని ఏసు యొక్క ప్రభు ఏను కూడా అవకాశం అనుగ్రహించబడింది మారు మనసు పొందేదనకు ఒక అవకాశం కాబట్టి ఆ రోజు రాత్రి వాడప పూట భోజనాన్ని కూర్చున్నప్పుడు బ్రహ్మని వేసి మాట్లాడినప్పుడు మీలో ఒక నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పేశాడు ఇది మారు మనసు పొందడానికి దేవుడు అనుగ్రహించిన ఒక సదావకాశం కూర్చొని ఆలోచన చేసి నాయన నేనే తప్పులు దోషిని అప్పగించడానికి పొన్నుకున్న వాడిని దౌర్భాగ్యుని అని చెప్పని ఒప్పుకుంటే పరిస్థితి ఎలా పోయి ఉండదు నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియని కొన్ని సంగతులు నైగ్రంథంలో కాబట్టి మారు మనసు పొందటానికి అలాగున ప్రతి దుర్మార్గునికి ప్రతి దుష్టునికి నశించిపోయిన ప్రతివాడికి దేవుడను గురించి ఒక అవకాశం కారణం ఏమంటే ఎవడు నశింపవననే నిశ్చయింపక అది దేవుని యొక్క మదే రెండో పేతురు మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో కొందరు ఆలస్యం అనించుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచన ఆలస్యం చేవాడు కాడు గాని ఎవడునో నశింపవనని ఇశ్చయంక అందరూ మారుమనుసు పొందవలని కోరుతూ మీ ఎలా దీర్ఘశాంతం కాబట్టి దేవుడు దేవుని యొక్క దీర్ఘశాంతము నువ్వు ఒక అవకాశం అవకాశం నువ్వు చేసిన దోషానికి నీ మీద శిక్ష రాలేదు అంటే మారుమంత్రానికి దేవుడి నీకు అనుగ్రహించి ఒక సదావకాశమైన సంగతి జాగ్రత్తగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది ఈ నీతికి దుర్నీతి జరిగే పోరాటంలో అన్నదమ్ములు రక్త సంబంధులు అనే ఆలోచన కూడా లేకుండా తమ్మునికి కామలివాడుగా ఉండి ఏ అపాయమైన కాపాడాలనే బాధ్యతకి అడిగిన అన్నయ్యే దుర్నీతిపరుడు కనుక నీతికి విరోధం ఇచ్చిన చంపేసే సమాచారం జరిగిన కార్యక్రమం అది నేను మిమ్మల్ని విసికించదలుచుకోవాల ఆలోచించేమని కోరుకుంటున్నా పరమంద దేవుడు కోరుకునే ఆ విశేషమైన ఒక విశేష సమాచారం ఏమంటే తన రాజ్యమునకు నిన్ను కృపలో పిలిచే కార్యక్రమం దేవుని ఏర్పాటు చేశాడు దేవుని ఏర్పాటు ఎలాంటిదంటే ప్రతి మనిషిని కొరకు తన రాజ్య సౌభాగ్యాన్ని అనుభవించే అవకాశం కలిగిన వరకు తయారు చేసేదానికి ఉద్దేశించిన అన్నాడు యాకో పత్రిక అధ్యాయము ఐదవ వచ్చిన సమాచారం రాబడింది యాకో పత్రిక రెండో అధ్యాయం ఐదవ వచ్చినలో దేవుని గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి నా ప్రియ సహోద ప్రియ సహోదరు అలా ఈ లోకమందు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతుడు కాదు సమాచారం నువ్వు విశ్వాసైతే నువ్వు భాగ్యవంతుడు వై ఉంటావు మన సమాచారానికి తెలియాల్సిన అవసరం లేదు దేవుడు చెప్పిన మాట నువ్వు విశ్వాసం ఉంచాల్సిన ఉంది కాబట్టి విశ్వాసంలో భాగ్యవంతులు నువ్వు భాగ్యవంతుడు భౌతికంగా నువ్వు భాగ్యవంతుడో ధనవంతుడో ధన దరహీనుడో నాకు సంబంధం లేదు సంబంధం కానీ భాగ్యవంతుల మానవ జాతిని యావత్తును పక్షపాతం లేకుండా భాగ్యవంతులుగా చేసే దేవుని యొక్క శిష్టం అందు దీంట్లో విశిష్టమైన విశేషమైన సంగతి ఏమంటే దరిద్రులైన వారిని విశ్వాసం అందు భాగ్యవంతులుగా ప్రేమించిన రాజ్యమునకు వారసులుగా చేయటానికి దేవుడు ఉద్దేశించాడు ఆ రాజ్యమునకు వారసులుగా ఉండటానికి భాగ్యవంతులుగా చేయటం అనేది దేవునికి ఆలోచన ప్రతివాడికి ఉండే అవకాశం ఇది ఒకరికి ఒకరికి ఉంది ఒకరికి లేదనే విశేషమైన సమాచారం మేము మామూలుగా ఏం జరుగుద్దంటే భూరాజులు ఉన్నారనుకో భూరాజులకు భూరాజులు జీవరాజులుంటే రాజు యొక్క జాష్ట కుమార్తెకి ఫష్టాభిషేకం చేస్తారు రాజ్యాభిషేకం జరుగుతుంది తక్కిన వాళ్ళకి భాగాన్ని సమాచారం ఇస్తుంటారు అలాంటి పరిస్థితి కాదు ఇది దేవుని రాజ్యంకు ప్రతి వారిని వాసనగా చేసే ఒక విశేషమైన కార్యక్రమం దేవుని యొక్క ఏర్పాటులో ఉంది విశ్వాసం ఎందు భాగ్యవంతులుగా చేయటం అనేది దేవుని యొక్క ఉద్దేశం అండి ఎప్పుడైతే విశ్వాసము లోన ప్రవేశిస్తుందో అది నిజంగా విశ్వాసమైతే జీవితాన్ని మార్పు చేస్తుంటది విశ్వాసం జీవితాన్ని మార్పు చేస్తుంటది మార్పు కాని జీవితము విశ్వాసము విశ్వాసం కాదు వాస్తవానికి విశ్వాసం కాదు అనేకసార్లు చెప్పాను మళ్ళీ అంటున్నాయి సందర్భంలో ప్రత్యేకించి యహోష్వ గ్రంథం రెండో అధ్యాయంలో పదవర్షుండి ఇలా రాబడింది చదువుతాం యహోష్వ గ్రంథం రెండో అధ్యాయం పదో నుండి మీరు ఐయుక్త దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఒక ఎర్ర సముద్రం ఎలాగో ఆరిపో చేశానో అమోనిల ఇద్దరు రాజులైన ఓగును సింహోనుకు మీరేమి చేసి అనగా ఎలాగో నిర్మాణం చేసిద్దరూ నా సంగతిమేమి వింటే మీకు వింటాం వింటే విశ్వాసం కలిగింది విశ్వాసం కలిగినప్పుడు మాకు గుళ్ళను కరిగిపోయాయి విశ్వాసం వింటే విశ్వాసం కలిగింది విశ్వాసం కలిగితే జీవితం మార్పు జరిగింది మార్పు జరిగింది మారు మనుషులు నీకు చెప్పాల్సిన అవసరం ఉండదు విశ్వాసము మనుషులు జీవితాన్ని మార్చివేస్తుంటది మార్చివేస్తుంటుంది అలాంటి మార్చివేసే విశ్వాసం నీకు అది విశ్వాసం అనబడదు అనబడదు వాస్తవానికి దేవుని దృష్టిలో విశ్వాసమైన పడేది ఇది విశ్వాసం అనబడ్డే విశేషమైన సమాచారం కాబట్టి ఒక వేష జీవితం జీవిస్తున్న ఆ మనిషి వినదంటే విశ్వాసం కలిగింది నేను ఇక మిత్ర వేషని కాదు నేను నూతన జీవన జీవించే వేసింది నా జీవితం మారిపోయింది ప్రత్యేకించి అలాగే వేషలు సహితము విశ్వాసం వల్ల మారుమనిషి అవకాశం దేవుడితో సంకల్పం మనుషులకు కల్పించాడు ప్రత్యేకించి జీవితం మారిపోతుంది మారిపోతుంది సత్క్రియలు చేసే వాళ్ళు అయ్యి ఉంటారు అంటారు నీ క్రియ సత్క్రియ క్రియా ఇంకా ఉంటుంది విశ్వాసమైన జీవితాన్ని మార్చుకొని జీవితం కొనసాగించే విశేషమైన సమాచారం విశ్వాసం అనుకుంటే దేవుని ఏర్పాటు నీతికి దుర్నీతితో సాంగత్యం ఉంటుంది అని చెప్పేశాడు చీకటికి వెలుగునొక్కు ఏమి పొత్తు అన్నాడు పొత్తుండదు చీకటి వెలుగును కమలించేయాలని ఆలోచన చేస్తుంటుంది నిరంతరం తొట్టుకుని ఆదుంటుంది లైట్ ఆరిపోతే చీకటి వచ్చి కమ్ము కొట్టడానికి ఆలోచన చేస్తుంటుంది వచ్చి నన్ను వచ్చేకటిని కాబట్టి వాటి రెండికి పొత్తుండే కార్యక్రమం కాదు ఎలాగుండదో అలాగున జీవితంలో సద్భక్తితో బ్రతుకుని నీ జీవించే విధానంలో సంఘర్షణ సంఘర్షణ దుష్టత్వము దుర్నీతి రౌద్రం చేస్తుంటది నీతి సహింపు సహిస్తూ ఉంటుంది అందువల్ల అన్నదముల మధ్యలో దుర్నీతి పడన కయ్యను హేవెను చంపినప్పుడు సహించాడంతే సమాచారం ఎదురు తిరిగి అక్కడెక్కడో అప్పుడు జరిగిన కార్యక్రమం ఏం కనిపించదు అక్కడు బాధించిన వాడు అక్కడు బాధింపబడినవాడు బాధించిన వాడు దుర్నీతిపరుడు అపోవాల్ సంబంధి బాధింపబడిన వాడు దేవుని సంబంధి విశ్వ సంబంధి అయిన కార్యక్రమం ఇది కార్యక్రమం అందువలన నీకెందుకు హింస కలుగుద్దంటే అంటే నువ్వు చేరిన పక్షం అలాంటిది అలాంటిది నువ్వు క్రీష్ బబులోకి వస్తే విశ్వాసంబంధమైన అయితే విమోచింపబడిన వాడు అయితే క్రీష్మ రక్తం ఇలా ప్రవహిస్తూ ఉంటే ఆ రక్తంకుంటే శక్తి వేరుగా ఉంటుంది రక్తం యొక్క శక్తి వృతికినా చనిపోయినా క్రీస్తువరమై ఉండటం అనే ఒక విశేషమైన సమాచారము అది ఉద్దేశించబడిన కార్యక్రమం అవుతుంది అపోజిషన్ రోమిన్ క్రస్ భద్రక పద్నాలుగు అధ్యాయంలో ఎనిమిదో వచ్చిండి అలా రావడం చదువుతాం బ్రోహిలకు ఎనిమిదో పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిండి గ్రంథం తెలిసే విశేషమైన సమాచారం చదువున్నానా మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము చనిపోయినను ప్రభువారమే చదువు కోసం చనిపోతున్నాం కాబట్టి బ్రతికినా చనిపోయినా క్రీస్తువరమైన ఆయన చనిపోయి బ్రతికాడు సమాచారం ప్రభా నెక్స్ట్ చనిపోయి బ్రతికిన దేనికోసం అంటే నువ్వు బ్రతికితే కృష్ణప కొరకు చనిపోతే కృష్ణప కొరకు బ్రతికినా కృష్ణ కొరకు కృష్ణ చనిపోయినా కృష్ణ కొరకు చనిపోయే దానికి ఉద్దేశించి ప్రభావేసి చనిపోయి తిరిగి బ్రతికినా విశేషమైన కార్యక్రమం జరిగింది అందువలన కృష్ణ చేసినందు సద్భక్తితో బ్రతికుని ఉద్దేశించిన వారు హింస కారణం ఏమంటే నువ్వు జాయిన్ అయినా నువ్వు చేరిన నీ మార్గం అది ఆ మార్గంలో ఉండే పరిస్థితి అంతే మారున్న పరిస్థితి ఏమంటే కయ్యను హేవిలను చంపేయటం మారు మనసు అంతటా అనిగించే అవకాశం ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా నెట్టివేయటం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ దేని కార్యక్రమం కొనసాగుతుండే పరిస్థితుల్లో నీలో ఏమీ ఉంది నీలో ప్రవహించే రక్తం అలాంటిది అది క్రిష్మ రక్తమేనా క్రిష్ రక్తం ప్రవేశించితే ఆ రక్తం వల్ల ఏ ప్రభాసేం చేసేటది జనాన్ని కొనుక్కున్నాడు కొనుక్కున్నాడు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయము తొమ్మిది పది వచ్చినాల్లో రక్తంతో కొనుక్కున్న ప్రభాన వేసు కొనుక్కున్న జనం ఎవడు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాల్లో నీవు నువ్వు ఆ గ్రంథం తీసుకుని దాని మొత్తం ఇప్పటివి యోగ్యవు నీవు వధింపబడిన వాడబై నీ రక్తం ప్రతి వంశంలోనూ ఆ భాషలో మాట్లాడే వారిలోనూ ప్రతి జనంలోనూ ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులను కొని వారిని మా దేవునికి ఒక యాజిక రాజ్యం కాను యాజకులను కానీ చేసేది భూలోకమందు ఏడుదని కొత్త పాటుబడుతుంది చెప్పేసే సమాచారం కాబట్టి భూలోకమందు ఏర్పాటు చేసే ఒక విశేషమైన సమాచారం రక్తంలో ప్రవహించే రక్తులు ఉండే సమాచారం కాబట్టి నువ్వు పాపాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అపవాదిని ఏర్పాటు చేసేటప్పుడు సంఘర్షం దొరుకుతుంటుంది లోకముతో లోకములకు భిన్నంగా జీవించేటప్పుడు సంఘర్షణ ఏర్పడుతుంటుంది సంఘర్షణ ఏర్పడినప్పుడు లోకం నేను బాధిస్తుంటుంది నువ్వు వాదింపబడుతుంటా క్రిస్టియస్లందరూ సద్భక్త బ్రతుకు నిర్దేశించి వారందరూ హింస పొందుదురు అనే ఒక విశేషమైన సమాచారము ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను మిమ్మల్ని వదిలిపెట్టేస్తున్నా మళ్ళీ వస్తాను సమాచారం ఇది నేనేం కోరుకుంటానంటే మీలో ఉన్నది విశ్వాసమేనా లేకపోతే ఒక మత విశ్వాత మత సంబంధం అని విశ్వాసమా మత సంబంధం అని విశ్వాసం చేసేవాడు మత సంబంధమైన కార్యక్రమాలు జరిగిస్తుంటాడు కానీ విశ్వాసమైన కార్యం జరిగించడు హేబేలు ఒక మత సమాధాన కార్యక్రమం కయ్యను ఒక మత సమాధాన కార్యక్రమాలు జరిగించిన వాడు హేబేలు విశ్వాస విశ్వాస సంబంధమైన సత్క్రియ చేసిన వాడు అనగా మాట్లాడు కాబట్టి సత్క్రియ చేసిన వాడు దుష్క్రియ చేసిన వాడిని చేత బాధింపబట్టమని సహజమైన సమాచారం అయితే ఒకటి ఓడిపోయిన వాడు యొక్క బాధింపబడిన హత్య చేయబడిన రక్తం భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఓడిపోయిన వాడు ఒక ప్రాణమే పోయింది ఓడిపోలా ఓడిపోలేదు కాబట్టి రక్తము భూమిలోంచి మరపెడుతోంది దాశ స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తెలుసుకు మా రక్తము గురించి భయపెడ కానివ్వని చెప్పి రక్తం మాట్లాడి ఒక విశేషమైన సంగతి చూశాం ప్రభను ఏసు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు రక్తం అంతా ఓడిపోలా ఓడిపోలా అందువలన విశ్వాసం అది మన జీవితం జీవించడానికి మనం పిల్లలు పడ్డాము ఈ పిల్లబడిన కార్యక్రమంలో నువ్వు అబద్ధికుడు కాకుండా అబద్ధాలకు దూరంగా ఉండాలి ద్వేషానికి దూరంగా ఉండాలి నరహత్య చేసే దూరంగా ఉండాలి నీ ద్వేషం అనేది ఉండాలి అబద్ధాలకు దూరంగా ఉండాలి విశ్వాసం అందుమని సత్కరించడానికి పిల్లబడినవాడు కాబట్టి ఆ కార్యక్రమం జరిగించదు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అలా ఒక చేయుటకు దేవత కృపను మన ఇలా విస్తరింపు చేయనుగాక నమస్కారం